ార్ మరెవరైతే కురాన్ను వెనుక వదిలేస్తారో అంటే చదవడం లేదు దాని అర్థ భావాలను తెలుసుకోవడం లేదు దాని ప్రకారంగా జీవించడం లేదు అలాంటి వారిని అది నరకంలోకి నెట్టుకెళ్తుంది అల్లాహు అక్వర్ కురాన్ సర్వమానవాళి మార్గదర్శకత్వానికి అవతరింపచేయబడింది మహాశివులారా చదవండి సన్మార్గం పొందండి ఇంకా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 नरक शिष कोणमे पापा चला पाप नमाजु विड़ना मे नमाज अंटे अद बाध्यता फर्ज और विधि विषय मन तपनीसवल आराधना अव चा मोस विधि अंतम की तरी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 मन शांति प्रसाद नमाज धन्य आल पिल्लो व्यवहार शुभम वृद्धि लाभम कलगजे नमाजीता आनंदा सतृप्ति शांति कलगजे नमाज वाला एनो लाभ नमाज चयक वाला మహాభయంకరమైన శిక్షలకు గురికా వస్తుంది నమాజ్ కొరకు వృధు తప్పనిసరి విషయం అన్నది మనందరికీ తెలుసు అయితే ఈ వుధువులో తొందరపాటు తనం చేసి అసంపూర్ణంగా వధు ఉండకూడదు అసంపూర్ణంగా వుధు ఉంటే అది కూడా నరక శిక్షకు కారణమవుతుంది ప్రవక్త సలల్లాహు అలీవసలం తెలిపారు ఎవరైతే పాదాలు కడగడంలో తొందరపాటు చేస్తున్నారు పాదంలోని కొంత భాగం వారిది సరి అయిన విధంగా తడవడం లేదో అలాంటి వారికి నరకంలోని శిక్ష వినాశనం వైల్ ఉంది అని సాహిబుహారిలోని అదీతిది అలాగే మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో ఒకటి మహా పెద్దది జకాత్ చెల్లించకపోవడం విధిదానం చెల్లించకపోవడం ఎవరి వద్దనైతే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 రెండు వేల ఐదు వందలు మాత్రమే మనం విధిదానంగా బీద వాళ్లకు ఇంకా అల్లాహోతాలా ఎవరెవరి గురించి అయితే తెలిపాడో వారిలో ఒక్కరికైనా కొందరికైనా మనం ఇవ్వచ్చు అలాగే యాభై తులాల వెండి ధరకు సమానమయ్యే డబ్బు లేదా అంతకంటే ఎక్కువ మన వద్ద ఉంటే అందులో నుండి రెండున్నర విధిదానంగా మనం చెల్లించాలి ఇక మన వద్ద పొలాలు ఉన్నాయి మన వద్ద వ్యవసాయ పంటలున్నాయి అందులో గింజలు ఏమైతే ఉంటాయో వాటిలో ఆరు వందల కిలోలకు పైగా మనకు పంట పండింది అంటే అందులో నుండి ఆ పంట వర్షపు నీళ్ళతో పండి ఉండేది ఉంటే పది కిలో కిలో మనం బీదవాన్లకు ఇవ్వాలి ఒకవేళ మనం శ్రమపడి బోర్ ద్వారా లేదా బావి ద్వారా నీళ్లు తీసి మనం ఎక్కువ దాంట్లో శ్రమపడి దానికి సేవించి ఉండేది ఉంటే అలాంటి వాటిలో నుండి ఇరవై కిలోలలో ఒక కిలో బీద వాళ్ళకి ఈ విధంగా సోదరులారా ఈ జకాత్ అనేది విధిదానం అనేది మేకల్లో కూడా ఉంది ఆవుల్లో కూడా ఉంది అలాగే ఒంటెల్లో కూడా ఉంది ఎవరి వద్ద జకాత్ విధిదానం విధి అయిందో అలాంటి వారు అందులో ఏమాత్రం జాప్యం చేయవద్దు అశ్రద్ధ పాటించవద్దు అయితే ఎవరైతే వారిపై విధిగా ఉన్న జకాత్ ఇవ్వడం లేదో వారి గురించి కూడా నరక శిక్ష ఉందని సూరే తౌబా ఆయుధ నంబర్ ముప్పై నాలుగు ముప్పై ఉంది ఇక ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలైస్లం వారి హదీసుల్లో ఎన్నో హదీసులు ఉన్నాయి నరక శిక్షకు కారణమయ్యే పాల్లో ఒక భయంకరమైనది ఘోర పాపాల్లో లెక్కించబడేది వడ్డీ తినడం వడ్డీ అతి చెడ్డ సొమ్ము అక్రమ సంపాదన మరియు దీనివల్ల మహాశివులారా భయంకరమైన నరక శిక్షకు గురి కావాల్సి వస్తుంది సూర్య బకరా ఆయత నంబర్ రెండు గురించి వివరాలు తెలుపుతూ అల్లా వ్యాపారాన్ని హలాల్ చేశాడు ధర్మ సమ్మతంగా మరియు రిబా వడ్డీని నిషేధింపజేశాడు ఈ ఆదేశం ఇచ్చి ఎవరైతే ఈ ఆదేశం రాకముందు వడ్డీ నిషిద్ధం అన్న విషయం తెలియకముందు ఏదైతే తిన్నాడో తిన్నాడు ప్రజల నుండి ఏదైతే తీసుకున్నాడో తీసుకున్నాడు కానీ ఇక ఇది తెలిసిన తర్వాత ప్రజల వద్ద ఉన్న అసలైన అప్పు తీసుకోవాలి కానీ వడ్డీ తీసుకోకూడదు ఈ ఆదేశం వచ్చిన తర్వాత మళ్ళీ వమన్ ఆడ ఎవరైతే తిరిగి వడ్డీ తినడం మొదలు ప్రజల నుండి అప్పుతో పాటు వడ్డీ కూడా తీసుకుంటూ ఉంటాడో ఫౌలాయి అస్సాబున్నారి హుంఫిహా ఖాలిదూన్ అలాంటి వారే నరక వాసుల్లో చేరుతారు శాశ్వతంగా నరకంలో ఉంటారు అల్లాహు అక్బర్ అందుగురించి వడ్డీ యొక్క ఒక రూపాయి తల్లితో ముప్పై ఆరుసార్లు పాపం చేసిన దానితో సమానం మహాశివులార మహాఘోరమైన పాపం అందుకొరకు బీద సహాయం చేయండి అల్లా దానికి మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడు లేదా అంటే వడ్డీ పాపంలో కూరుకుపోతే నరకంలో మనం పోవలసి వస్తుంది అల్లా దాని నుండి మనందరినీ కాపాడుగాక మరికొన్ని నరక శిక్షకు కారణమయ్యే పాపాలు తెలుసుకుందాము నరకశిక్షకు కారణమయ్యే పాపాల్లో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 కఠినమైన శిక్ష అల్లాహు తాలా సూర నిసా ఆయన ఇరవై తొమ్మిది ముప్పైలో తెలిపాడు వలా తక్తులు మీకు మీరు చంపుకోకండి ఆత్మహత్య చేసుకోకండి అల్లాహ మీపై ఎంతో కరుణామయుడు కరుణించేవాడు ఓమయ్య ఫలిదాలిక వధువానం వదుల్మా ఫసౌఫ్ అను ఎవరైతే దౌర్జన్యంగా అన్యాయంగా తమకు తాము చంపుకుంటారో అలాంటి వారిని మేము నరకములో ప్రవేశింపజేస్తాము అందుకొరకు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 यह रोजुला मनमेटलो म्यूजिता वाट दुर्गंधम चुड़ वैपुनक वेलाना व्यभिचार वैपुनक वेल्लानी अक्रम संबंध वैपुनक वेलाना की विश्वास ती अश्वास वैपुनक वेलो आस्कार आस्कार मन कव तरा प्रत्येक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 అందుగురించే నరక శిక్షకు కారణమయ్యే పాల్లో దీనిని లెక్కించడం జరిగింది సూర్య లుక్మాన్లోని తొలి ఆయతుల్లో వాటి ప్రస్తావన వాటి యొక్క వ్యాఖ్యానంలో పాపాల్లో ధర్మానికి వ్యతిరేకమైన మనోవాంఛలు తీర్చుకునే ప్రయత్నం చేయడం